రెండు వందల నలభై ఒకటి వెట్టివలపు చల్లకు విష్ణుమూరితి నాతో వెట్టిదేర మాటాడు విష్ణుమూరితి వినయము చేసేవు విష్ణుమూరితి నీవు వెనకటివాడవేక విష్ణుమూరి వినవయ్య మాట విష్ణుమూరితి మమ్ము వెనుకొని పట్టకుమే విష్ణుమూరి వెరగు గల విష్ణుమూరితి నేడు వెరగైతి నిన్ను చూచి విష్ణుమూరితి విరివాయని నీ మాయలు విష్ణుమూర్తి నాకు విరులిచ్చేవప్పటివి విష్ణుమూరితి వెలసె నీ సేతలెల్లా విష్ణుమూర్తి మా వెలువల లోన ఇవే విష్ణుమూర్తి వెలలేని శ్రీవేంకట విష్ణుమూర్తి కూడి విలసిల్లివి నాతో విష్ణుమూర్తి